అరుదురు దీగతి అహోబలేశ్వర పొరిబొరి దాసులు పొగడుట ఎట్టు ఎదుట జితివి హిరణ్యకశిపుని అదే ప్రహ్లాదుడు వంటగుటెట్లు కదసిన రుద్రుని గర్వమడిచితివి గుదుగుని దివిజులు కొలుచుటెట్టు ఘనసింహాకృతి గైకొని ఉంటివి ఎనయగ కరిగాచినదెట్లు పనివడి కంబము వగుల వెడలితివి మనుజులు పూజించి మరుగుటెట్లు తరవితో వీరరసమున ముంచితివి అరయగ శృంగారిటెట్టు సిరివురమెక్యను శ్రీవెంకటాద్రిని ఇరవుగ నీ తొడ ఎక్కుట ఎట్టు